ముప్పనిమిది జంట నాగస్వరము జాడ తెలిసి ఊదితే పుట్టలోయున్న భుజగమపుడు పట్టుబడును మంచి పరమయోగైతేను అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరాంతర్గతమై బాహ్యదృష్టికి కనిపించక జీవాత్మలైన స్వాములూ మునులూకూడా నేనే ఆత్మను అని తలపోయునట్లు చేసి నీవు మాత్రము వేరుగనున్న ఓ ఆత్మ వినుము శరీరమనున్నది తొమ్మిది రంధ్రములు గల పుట్టతో సమానము శరీరపుట్టలో నాగుపాములాంటి ఆత్మ నివాసము చేయుచున్నది పుట్టలోని పాము బుస కొట్టినట్లు ఆత్మ ఉచ్ఛ్వాస నిశ్వాస అను శ్వాసల ద్వారా బుసకొట్టుచున్నది పాము యొక్క శబ్దమును నాగస్వరము అన్నాము నాగస్వరము ఉచ్ఛ్వాసానిశ్వాసములందు ప్రత్యేక శబ్దము కలిగి ఉన్నది ఆ శబ్దములనే సోహం అని అంటున్నాము సోహం శబ్దమునకు కారణమేమిటి అని ఆ శబ్దము బయలుదేరు జాడను తెలిసితే చివరకు ఆ శబ్దము చేయు పాము అనబడు ఆత్మ తెలియును ఈ పద్యమందు పామును ఆత్మ అనియు రెండు ముక్కురంధ్రములలోని శ్వాసలను జంట నాగస్వరములనియు ముక్కురంధ్రముల శ్వాస నుండి బ్రహ్మనాడిలోని ఆత్మ వరకు ఆత్మ శక్తి ఎలా ప్రవహిస్తున్నదో తెలియడమును స్వరము జాడ తెలియడమని అలా శరీరాంతర్గత పరిశోధన చేసిన వానిని పరమయోగి అని చెప్పడము జరిగినది